ఏం జరిగిందంటే ఇరవై మూడవ అధ్యాయం కేంద్ర మంత్రి తో ఢీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ నా మీద ఒత్తిడి తీసుకువచ్చారు విశాఖపట్నం హార్బర్లో నౌకలు నిలపడానికి పూర్తి సదుపాయాలు లేని ఒక జట్టి స్థానంలో శాశ్వతమైన బర్త్ నిర్మించేందుకు పన్నెండు కోట్ల రూపాయలతో ఎన్ఈసీ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ని ఆపేయాలని ఉన్నికృష్ణన్ గారి ఆదేశం ఈ విషయం నాకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అబ్రహం గారు టెలిఫోన్ చేసి చెప్పారు మీరు రాతపూర్వకంగా ఆదేశించండి సార్ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను ఎందుకంటే ఎన్ఈసీ కంపెనీ టెండరే అన్ని టెండర్లలోకి అతి తక్కువగా ఉందని టెండర్ కమిటీ ఆమోదించడం వాళ్ళు అప్పుడే కొంత మిషనరీ తెచ్చి పని ఆరంభించడానికి రంగంలోకి దిగడం జరిగింది ఇప్పుడు మీరు రాతపూర్వకంగా ఆదేశిస్తే తప్ప వేరే ఏ సాకు చూపి ఆపించగలను సార్ అన్నాను అబ్రహం గారు కథ విరిచారు రాత పూర్వకంగా కానీ ఎలాగైనా దాన్ని ఆపి వాస్తవ పరిస్థితి ఏమిటో ఒక రిపోర్ట్ పంపించమని మంత్రి గారు ఆదేశించారని కొండ బద్దలు కొట్టిన చెప్పి ఫోన్ పెట్టేశారు ఈ మాట కాంట్రాక్టర్ చెప్పలేను ఎందుకంటే అది రికార్డు ఇచ్చిన ఆదేశం కాదు ఇంకేదైనా సాకు చెప్పి ఆపడానికి మనస్కరించడం లేదు ఈ ఎన్ఎస్సి కంపెనీ వారు అంతకు ఫిషింగ్ హార్బర్ లో ఇలాగే ఐదు కోట్ల రూపాయల బెర్త ఒకటి కట్టారు పద్దెనిమిది మాసాల్లో కట్టే అవకాశం ఉన్న పదకొండు మాసాల్లో పెట్టేశారు నాణ్యత గల నిర్మాణం చేశారు ఇప్పుడు హార్బర్లో పన్నెండు కోట్లతో భర్త కట్టడం వాళ్ళు మొదటిసారిగా చేపట్టిన అతిపెద్ద కాంట్రాక్ట్ కానీ టెండర్ కమిటీ విధించిన ఆర్థిక స్తోమత చూపి అతి తక్కువ టెండర్తో పనిగెల్చుకున్నారు ఇప్పుడు నేను మంత్రి గారి పేరు బయట పెట్టకుండా వాళ్ళని పనిచేయనియకుండా ఎలా ఆపాలి అసలు ఎందుకు ఆపాలి ఈ మంత్రులు ఇలా ఎందుకు చేస్తారు అంతకు ముందు కూడా విశాఖపోర్ట్లో మార్పు తీసుకురావాలని నేను ప్రయత్నించినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురు దెబ్బలు తింటునే ఉన్నాను మొదటిసారి నేను పోర్టు చైర్మన్గా వెళ్లిన ఓ మాసాల తర్వాత కేంద్ర ఉపరితల రవాణా మంత్రి రాజేష్ పైలట్ ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిపారు దానికి దేశంలోని అన్ని మేజర్ పోర్టుల చైర్మన్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ బ్యాంకు తరఫున దేశంలో ఓడరేవుల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసిన కన్సల్టెంట్లు ప్లానింగ్ కమిషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం కోరికపై ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తమ కన్సల్టెంట్ల ద్వారా ఈ దేశంలోని పోర్టుల్లో ఎగుమతి దిగుమతులు పెరుగుదల రాబోయే పదేళ్లలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేశారట దాని గురించి చర్చించడం ఈ సమావేశం లక్ష్యం ఈ నివేదిక ప్రకారం విశాఖపట్నం పోర్టు రెండు వేల సంవత్సరం మిలియన్ టన్నుల సరుకుని హ్యాండిల్ చేస్తుందట అది చూసి నాకు నవ్వొచ్చింది మంత్రి గారి తొలి పలుకులతో మొదలైంది ఎవరి దృక్పథంలో వాళ్ళు మాట్లాడారు చివరికి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అబ్రహాం అడిగారు ఇంకెవరికైనా ఏమైనా చెప్పేది ఉందా నేను అందుకున్నాను సార్ నిపుణులు తయారు చేసిన నివేదిక మా పోర్టు యొక్క వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉంది గత మూడేళ్లుగా ఏటా లక్ష టన్నులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము పదిహేను మిలియన్ టన్నుల స్థాయిలో ఉన్నాం కాబట్టి మరో పన్నెండేళ్లలో అంటే రెండు వేల నాటికి మహా పెంచితే ముప్పై లక్షలు టన్నులు పెంచగలుగుతామని కాకి లెక్కలు వేసినట్లు కనిపిస్తోంది ప్రభుత్వం గనక ఈ రిపోర్టు ప్రాతిపదికగా వ్యవహరించదలుచుకుంటే మా పూర్తి అభివృద్ధి దెబ్బ తినే ప్రమాదం ఉంది నా విశ్లేషణ అక్కడ నివేదిక తయారు చేసిన కన్సల్టెంట్లకి ఉన్నతాధికారులకి నచ్చలేదు కార్యదర్శి అబ్రహాం నన్ను మందలించారు ప్రసాద్ నువ్వు మాట్లాడే పద్ధతి బాగాలేదు ఈ నిపుణులు కొన్ని మాసాల పాటు అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేశారు నువ్వు అలా తీసుకురేయడం బాగాలేదు ఇలాంటి వాదన చేసేటప్పుడు వాస్తవ గణాంకాలను ఉదహరిస్తూ మాట్లాడడం మంచిది అంతమంది ఉన్నతాధికారుల ముందు నన్ను కార్యదర్శి మందలించడంతో నాకు తల కొట్టేసినట్లయింది అంతలో మంత్రి రాజేష్ పైలట్ అందుకున్నారు ఓకే మీరు చెప్పండి ఏ రకంగా ఈ రిపోర్ట్ సరిగ్గా నాకు ధైర్యం వచ్చింది ఇక వదలలేదు సార్ ఈ రిపోర్టు ప్రకారమే పద్దెనిమిది మిలియన్ టన్నుల ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి ఇంకో పన్నెండేళ్లు పడుతుంది కానీ నేను చైర్మన్గా వచ్చాక ఈ ఎనిమిది మాసాల్లోనే మా ట్రాఫిక్ పద్దెనిమిది మిలియన్ టన్నులకు చేరుకుంది ఇంకో రెండు నెలల్లో అంటే ఈ మార్చి మాసాంతానికి ఇరవై మిలియన్ టన్లు దాటిపోవాలని ప్రయత్నిస్తున్నాం అయినప్పుడు ఈ రిపోర్ట్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటే ఎలా మంత్రి ఓకే అనేశారు ఇంకెవరు ఏమీ మాట్లాడలేదు ఇలాగే ఇంకోసారి డాక్ లేబర్ బోర్డులో లేబర్ ఛార్జీల గురించి సంజాయిషి అడిగారు అసలు ఏం జరిగిందంటే ఎగుమతి దిగుమతుల లోడింగ్ అన్లోడింగ్ లక్ నియోగించే లేబర్ ని పోర్టుకు అనుబంధంగా ఉండే డాక్ లేబర్ బోర్డే సరఫరా చేస్తారు అప్పటి ట్రాఫిక్ను బట్టి వాళ్ళకి సగటున ఏడాదిలో వంద రోజుల పని ఉంది కానీ ఆ లేబర్ కి ఏడాదిలో మిగతా రెండు వందల అరవై రోజుల వేతనాన్ని కూడా మేము చెల్లించాలి ఇంకా అతని వైద్యం ఖర్చు రిటైర్ అయితే ప్రావిడెంట్ ఫండ్ వగరా ఖర్చు మేము భరించాలి పైగా ఐదుగురు పనిచేసే చోట ఎనిమిది నుంచి పది మందిని పెట్టాలని యూనియన్లు ఒత్తిడి వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని దిగుమతి ఎగుమతిదారుల మీద ఒక లెబీని ఈ పోర్టు విధించేది అన్ని పోర్ట్లు లెవీ విధిస్తున్నాయి ఆ లెవీ ద్వారా వచ్చిన డబ్బుతో మేము ఈ లేబర్ సంక్షేమం చూసేది అయితే మా దగ్గర లెవీ వస్తువులు ఎక్కువగా ఉండేవి దీంతో ఎగుమతి దిగుమతిదారుల వర్గాల్లో మిగతా పోర్టుల విశాఖ పోర్టుల్లో లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని విస్తృత ప్రచారం జరిగేది అందువల్ల తప్పనిసరి అయితే తప్ప ఈ పోర్టుకి రావడానికి ఎగుమతి దిగుమతిదారులు ఆసక్తి చూపేవారు కాదు ఇదంతా పంతొమ్మిది వందల మేలో నేను చేరే నాటి స్థితి వెంటనే ఏమీ చేయలేను గనక ఈ పరిస్థితిని కొనసాగిస్తూనే రెండేళ్లలో పోర్టులో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెంచి సరుకుల ట్రాఫిక్ని ముప్పై శాతం పైగా పెంచే ప్రయత్నాలు చేశాం ఆ చర్యలు ఫలించాయి దాంతో ఆ రెండేళ్ల కాలంలో ఎగుమతి దిగుమతిదారుల నుంచి వసూలు చేసిన లివి నుంచి యాభై కోట్లు తీసి బ్యాంకులో డిపాజిట్ చేయించాను ఈ డిపాజిట్ మీద వచ్చే వడ్డీస్ అనేక నుంచి కార్మికుల వైద్యం ఖర్చు పిఎఫ్ ఖర్చు వగేరా భరిద్దామని నిర్ణయించాం ఎప్పుడైతే ట్రాఫిక్ పెరిగిందో లేబర్కి పని లభించే రోజులు ఏడాదిలో సగతున రెండు వందలు దాటిపోయింది పిఎఫ్ వైద్యం ఖర్చు ఇతర అడ్వాన్సులు వగేరాలకు యాభై కోట్ల డిపాజిట్పై వడ్డీని మళ్లించడంతో ఎగుమతి దిగుమతిదారుల నుంచి వసూలు చేస్తున్న మిగులు నిధిగా మారి దాంతో అసలు లెవీ వసూళ్లు నిలిపివేయాలని నిర్ణయించాను ట్రాఫిక్ హ్యాండ్లింగ్ ఛార్జీలు తగ్గించాను ఆ వ్యూహం ఫలించింది దేశంలోని పోర్టులన్నింటిలోకి మొట్టమొదటి లెవీ రహిత పోర్టుగా పంతొమ్మిది వందల విశాఖపట్నం పోర్టు వ్యాపార పారిశ్రామిక వర్గాల్ని ఆకర్షించింది ఇంకా చెప్పేది దేశంలో ఎక్కడ ఎక్కడ ఎగుమతి దిగుమతిదారులు తమ సరుకుల రవాణాను విశాఖ పోర్టు మీదుగా మళ్లించడం ప్రారంభించారు అంతే దేశంలో ఇతర పోర్టుల చైర్మన్లు వెళ్లి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మీద ఒత్తిడిచ్చారు కేంద్రం నాకు సంధ్యాయిషి నోటీస్ పంపించింది కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సరుకుల హ్యాండ్లింగ్ ఛార్జీల్లో మార్పు చేసే అధికారం లేదు ఇది అధికార దుర్వినియోగం ప్రభుత్వం మీ సంజాయిషి కోరుతోంది అంటే విశాఖపట్నం పోర్టు సామర్థ్యం పెంచినందుకు నన్ను సంజయాయిషీ అడుగుతోంది ప్రభుత్వం నేను చేసింది తప్పు కాదు అని నా మనస్సాక్షి చెప్పిన ప్రతిసారి మొండితనం నన్ను వెంటాడుతూ ఉంటుంది ప్రభుత్వంలో మంచి పనులు చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు సంకల్పశుద్ధి చిత్తశుద్ధి ఆత్మవిశ్వాసం తదనంతర పరిణామాలను ఎదుర్కోగల మనోస్థైర్యం కూడా అవసరం సంజాషీ నోటీస్ మొత్తం రెండు మూడు సార్లు చదివాను పోర్టు చైర్మన్లకున్న అధికారాలింటో మరోసారి అధ్యయనం చేశాను దొరికింది ఒక లా పాయింట్ ఈసారి మరింత మండిగా జవాబిచ్చాను ఫలానా ఉత్తర్వుల ప్రకారం ఫలానా నిబంధనల ప్రకారం పోర్టుల్లో హ్యాండ్ల్యూమ్ ఛార్జీలను పెంచాలనుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలి కానీ మేము ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెంచలేదు అన్ని ఛార్జీలు తగ్గించాం ఇలా తగ్గించడానికి కూడా కేంద్రం అనుమతి తీసుకుని తీరాలని ఏమి నిబంధన పేర్కొనడం లేదు అయినా మా నిర్ణయం వల్ల పోర్టులో ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యం పెరిగి వ్యాపారవేత్తలకు ఎగుమతి దిగుమతి ఖర్చులు ఆ పరిణామం ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని మేము విశ్వసిస్తున్నాం ఇంకోసారి పంతొమ్మిది వందల తొంభైలో ఖనిజం ఎగుమతి దిగుమతి విషయంలో ఖనిజాలు లోహాల వ్యాపార సంస్థతో తగాదా పడ్డప్పుడు కూడా ఇలాగే కేంద్రం నన్ను పట్టుకుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న బైల జిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ రవి రైల్వే రేఖల్లో విశాఖపట్నం చేరిస్తే ఈ ఖనిజాన్ని మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎంటిసి ద్వారా జపాన్ ఓడర్లోకి ఎక్కించి జపాన్తో ఎగుమతి వ్యాపారం చేసుకుంటుంది ఆ ఖనిజానికి జపాన్ చెల్లించే ధరలో అక్కడ ఎంఎంటిసీకి ఎంత ఇవ్వాలి పోర్టుకి ఎంత ఇవ్వాలి కేంద్రానికి రాయల్టీ ఎంత ఇవ్వాలి అన్న విషయంలో అప్పటికి పదేళ్ల క్రితమే ఒక నిర్ణయం జరిగింది అయినా ఎంఎంటీసీ విశాఖ ఇవ్వాల్సిన ధర ఇవ్వకుండా తాత్కాలికంగా సగం రేటు చెల్లుస్తోంది మిగతా రేట్ను ప్రభుత్వం పరిష్కరించాక అంటూ కాలయాపన చేస్తున్నారు ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గట్టిగా పట్టుబడితే అప్పటికి మూడేళ్ల క్రితం సంబంధిత శాఖల మంత్రులంతా కూర్చుని రేటు ఖరారు చేశారు ఆ రేటు మే ఆశించినంత గొప్పగా లేదు కానీ ఈ తాత్కాలిక చెల్లింపు కన్నా ఎక్కువ అని ఆనందపడ్డాం కానీ ఆ రేటు కూడా వాళ్ళు మాకు చెల్లించడం లేదు మూడేళ్లు గడిచిపోయాయి నేను మా మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్ని ఉత్తరాలు రాయించినా ఎన్ని ఫోన్లు చేయించినా పని జరగలేదు చివరికి కార్యదర్శి అబ్రహాం గారికి చెప్పాను నాకు వదిలేని సార్ నేను చూసుకుంటాను ఆయన తొందరపడొద్దని నన్ను హెచ్చరించారు సరే లేండి అన్నాను అన్నాను కానీ ఎంఎంటీసీకి నోటీసు జారీ చేశాను నెల రోజుల్లో గత మంత్రుల కమిటీ నిర్ణయం ప్రకారం మాకు రావాల్సినంత బకాయి చెల్లించకపోతే మీ ఇనుప ఖనిజాల విషయంలో మేము పనిచేయాలో అక్కర్లేదు నిర్ణయించుకుంటాం పోర్టు ట్రస్ట్ బోర్డులో సభ్యుడైన ఎంఎం జనరల్ మేనేజర్ తప్ప మిగతా సభ్యులంతా నా చర్యను సమర్థించారు మా నోటీస్ ని ఎంఎంటిసి ఖాతరు చేయలేదు ఈ పోర్టు ద్వారా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి కోసం కన్వేయర్ బెల్ట్ వగరాల మీద నూట యాభై ఖర్చు పెట్టాం ఇదంతా పోర్టు కి అప్పుగా ఇచ్చాం పైగా ఈ పోర్టు హ్యాండిల్ చేసే ట్రాఫిక్ లో నలభై శాతం మన ఖనిజమే మనల్ని కాదని పోర్ట్ ఏం చేయగలదు అన్నది ఎంఎం టీసీ పైగా అది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగం పదిహేను రోజులు గడిచాక ఎంఎంటిసీకి చివరి హెచ్చరిక చేశాను రాబోయే పదిహేను రోజుల్లో మీరు పోర్టు బాకీ చెల్లించకపోతే ఆ తర్వాత ఈ ఖనిజాల ఎగుమతికి మేం బాధ్యత వహించాం పదిహేను రోజుల ముందు చెప్పాం గనక ఆ రోజు నుంచి నెల తర్వాత వచ్చే చివరి ఓడ వరకు మాత్రమే లోడింగ్ జరుగుతుందని మరోసారి గుర్తు చేస్తున్నాం జపాన్ లో ఓడల రాకపోకల షెడ్యూల్ నెలకోసారి జరుగుతుంది మీరు బాకీ చెల్లించకుండా ఓడ వస్తే మాకు బాధ్యత లేదు అయినా ఎంఎంటిసి నుంచి చలనం లేదు తెల్లబడితే నేను ఇచ్చిన గడువు పూర్తి అవుతుండగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఎంఎంటిసి యాజమాన్యం తన పంతను నగ్గించుకోవడం కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ మా మంత్రిత్వ శాఖల కార్యదర్శుల ద్వారా నా మీద ఒత్తిడి తేవడానికి సిద్ధమవుతోంది ఇప్పుడైతే నేను కూడా ఏదో ఒక ట్రిక్ ప్రయోగించాలి లేకపోతే ఎంఎంటీసీ నుంచి పోర్టుకు బాకీ వసూలు కాకపోగా నేను నా పోర్టు నవ్వులు పాలైపోతాం పట్టుదల పెరిగింది తెల్లవారింది పోర్టులో ఎనుప ఖనిజం బెర్చ మీదకి జపాన్ నౌక వచ్చింది దాన్ని నేను ఆపలేదు కానీ రైల్వే రేఖల్లో వచ్చిన ఎనుప ఖనిజాన్ని ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మోసుకెళ్ళి నౌకలోకి లోడింగ్ చేసే మా కన్వేయర్ బెల్ట్ని పనిచేయకుండా ఆపేశాను ఫినిష్ గంట గంటకి ఎంఎంటీసీకి వేడి పెరిగిపోతుంది రైల్వే రేకుల్లో ఖనిజం నిలిచిపోయింది బెత్తులో ఓడ ఖాళీగా ఉండిపోయింది పోర్ట్ లోడింగ్ చేయడం మానేసింది ముందు రోజు రాత్రి విన్నట్టుగానే తెల్లవారిని దగ్గర నుంచి ఢిల్లీ నుంచి నా కోసం ఫోన్లు మొదలయ్యాయి ఎంఎంటీసి చైర్మన్ నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి మా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నుంచి ఆమె కార్యదర్శి అబ్రహాం గారి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి నేను ముందుగానే ఆదేశించిన విధంగా అన్ని ఫోన్ కాల్స్ చైర్మన్ గారు హార్బర్ లో బర్తల దగ్గర ఎక్కడో ఇన్స్పెక్షన్ లో ఉన్నారు సార్ రాగానే చెప్తాను సాయంత్రానికి అవమాన భారంతో ఎంఎంటీసీ దిగి వచ్చింది మూడు గంటలకు పాత బకాయలో భాగంగా పది కోట్లకు చెక్కు పంపించింది మరో రెండు వారాల్లో వారానికి పది కోట్లు వంతు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది ఇది తెలిసాక ఇనుప ఖనిజాల లోడింగ్ని అనుమతించాను ఇదంతా జరిగాక అప్పుడే నేను ఆఫీస్కు వచ్చినట్టుగా ఢిల్లీకి ఫోన్ చేసి మా శాఖ కార్యదర్శి అబ్రహాం గారితో మాట్లాడాను సార్ మీరు టెలిఫోన్ చేశారట సారీ సార్ నేను బర్తల మీద ఇన్స్పెక్షన్ లో ఉండిపోయి ప్రసాద్ అని ఆయన ఒత్తి ఒత్తి పలుకుతుంటే నాకు అర్థమైపోయింది నన్ను నమిలి మింగి కోపంగా ఉంది ఆయనకి కానీ మనసులో నా పట్ల కొంచెం సానుభూతి ఉన్నట్లుంది నోరు పారేసుకోకుండా వదిలేశారు పైగా ఆయనకి అప్పటికే నా తత్వం అర్థమైపోయింది ఒకప్పుడు ధాన్యం నిల్వల కోసం కట్టిన గోదామ ధాన్యం ఎగుమతులు ఆగిపోయిన ప సంవత్సరాల తర్వాత ఖాళీగా పడి చూసి వాటి లోపల అడ్డుగోడలు బగల కొట్టించి కొత్తగా దిగుమతి అవుతున్న ఎరువుల కోసం వాడటం మొదలు ఇలాగే ఆయిట్ అభ్యంతరం వచ్చింది చేసిన పని వల్ల జరిగింది లాభమా నష్టమా ఇలాంటి అభ్యంతరాలు ఎలా అభివృద్ధికి అడ్డంగా నిలుస్తున్నాయో వైజాగ్ వచ్చినప్పుడు అబ్రహాం గారికి చూపించి వివరించా ఇలాంటి ఎన్ని అపరాధాలు ఎదురైనా కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న కోర్టుకి రెండేళ్లలో వంద కోట్ల రూపాయల లాభాలు గడించి డిపాజిట్ల రూపంలో పెట్టాం అదంతా కూడా ఆయనకు తెలుసు అందువల్ల కావచ్చు మనసులో చిన్న సానుభూతి ఉంది పైగా రేట్లు తగ్గించడం ట్రాఫిక్ పెంచుకోవడం వివిధ శాఖల మధ్య సమన్వయంతో పోర్టు సామర్థ్యం పెంచడం వంటి అంశాల గురించి ఆయన విశాఖ ఉదహరిస్తూ ఇతర పోర్టులకు ఒక సర్క్యులర్ కూడా పంపి ఉన్నారు ఇంత నేపథ్యం ఉన్నప్పటికీ పన్నెండు కోట్ల రూపాయల బెర్త నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి ఉన్ని కృష్ణన్ మాటకి అబ్రహాం గారు ఎదురు చెప్పదలుచుకోలేరు రాజకీయ నాయకులతో తగాదాగా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇష్టపడరు తగాదా పెట్టుకోవాలని నాకు లేదు కానీ న్యాయంగా టెండర్ గెలుచుకున్న వాళ్ళకి అన్యాయం జరగటము నాకు ఇష్టం లేదు పైగా లోపాయి కిగా నేను తెలుసుకున్నది ఏమిటంటే ఎన్ఈసీ కంపెనీ ఎక్కువ మొత్తానికి టెండర్ వేసిన వాళ్ళు కేరళ వాళ్ళు వాళ్ళకి మంత్రి గారు బాగా తెలుసు గతంలో ఇంత పెద్ద పని చేసి ఉండని ఎన్ఈసీకి ఈ పని ఇవ్వడం వెనకాల పెద్ద కుంభకోణం ఉంది అని వాళ్ళు మంత్రికి చెప్పారట అబ్రహాం గారికి రిపోర్ట్ పంపాను అతి తక్కువ కోర్టు చేసిన ఎన్ఏసి కంపెనీని ఏ ఏ కారణాల వల్ల టెండర్ కమిటీ ఆమోదించిందో వివరంగా రాశాను పది రోజులు గడిచాయి కార్యదర్శి నుండి నాకు ఎలాంటి సమాచారము లేదు మడి అబ్రహాం గారికి పాత రిపోర్ట్ గుర్తు చేస్తూ లెటర్ రాశాను కాంట్రాక్టర్ త్వరగా పనిచేయాలని ఆరాటపడుతున్నాడు కేవలం నోటి మాట మీద నేను అతన్ని ఎక్కువ రోజులు ఆపలేను మంత్రి గారి నిర్ణయాన్ని వెంటనే తెలియజేయండి అంటూ రాశాను దానికి జవాబు లేదు అబ్రహాం గారితో ఫోన్లో మాట్లాడాను రెండుసార్లు మంత్రి గారికి గుర్తు చేశానయ్యా పైల ఆయన దగ్గర ఏ సంగతి చెప్పలేదు ఇలా కాదని పోర్టు ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టి ఒక తీర్మానం చేయించాను ఈ పని విషయంలో ప్రభుత్వం నుంచి వారం రోజుల్లో ఎలాంటి ఆదేశాలు రాతపూర్వకంగా రాని పక్షంలో పోర్టు చైర్మన్ ఈ పనిని వెంటనే మొదలు ఈ తీర్మానం ఫ్యాక్స్లో అంది అందగానే అబ్రహాం గారు తెలిఫోన్ చేశారు ఇదేంటి ప్రసాద్ ప్రభుత్వానికే నోటీస్ ఇచ్చావు నేను వినయంగా నవ్వాను సార్ మీరు దీన్ని మంత్రి గారికి పంపించి చూడండి ఏమైందో చెప్పండి వారం దాటిపోయి ఇంకో వారం కూడా గడిచిపోతుంటే ఎన్ఏసి కాంట్రాక్టర్ను పిలిచి మీరు భర్త నిర్మాణం సాగించేయండి అని చెప్పేశాను ఆ సమయంలో నన్ను భయపెట్టిన అంశం ఒక్కటే మంత్రి ఈ కక్ష మనసులో పెట్టుకుని నన్ను ఎన్ని రకాలుగా సాధిస్తారో అన్నింటికి సిద్ధపడ్డాను ఇలాంటి సందర్భాల్లో న్యాయం చేయాలంటే కూడా మొండి ధైర్యం కావాలి ఓ నెల తర్వాత మంత్రి ఉన్నికృష్ణన్ గారు విశాఖపట్నం వచ్చారు ఆయన్నే పిలిచి ఆ భర్తకు శంకుస్థాపన రాయివేయండి సార్ అని ఆహ్వానించాను ఆయన వచ్చి చూసి గుంభనగా నా చెవిలో ఇదే పని కదా అని అడిగారు నేను కూడా మరింత గుంభనగా ఇదే పని సార్ అని వినమ్రంగా చెప్పాను ఆయన చిరునవ్వు నవ్వి శంకుస్థాపన చేసి నా భుజం తట్టి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది నాకు అర్థం కాలేదు ఆ తర్వాత అబ్రహాం గారు చెప్పారు మంత్రి గారు నీ రిపోర్ట్ చూశాక కేరళ వాళ్ళ ఆరోపణలో న్యాయం లేదని భావించారు కానీ వాళ్ళని నిరాశపరచలేక ఫైల్ తిప్పిపెట్టారు చివరకు నువ్వు పని మొదలెట్టావని తెలిసినప్పుడు మాత్రం వాళ్ళ ఎదురుకుండా కొన్ని కేకలు అరపులు సీన్లు జరిపారు వాళ్ళ ఆనందం కోసం తెల్లమొహం వేశాను రాజకీయ నాయకులు ఇలా కూడా చేస్తుంటారా చివరికి ఆ భర్త నిర్మాణం నిర్ణీత వ్యవధికన్నా ముందే పూర్తి ఆ కంపెనీ ఇప్పుడు ఇరవై వేల కోట్ల టర్నోవర్తో దేశంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైపోయింది